మహాపరిశుద్ధుడు అయిన తండ్రి కృపా కణికరం దేవా దేవ జీవం కలిగిన తండ్రి జీవాధిపతి అయిన మా ప్రభువ మా రక్షకుడ మా విమోచకుడు అయిన పరలోకమందున్న మా తండ్రి మా ప్రభువ ఏసయ్య నీకు వందనాలు నీకు స్థుతులు నైనా స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలం తండ్రి ప్రభు నైనా నీ కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడినవు ప్రభ దివారాత్రములు నా దేవ నా తండ్రి నా ప్రభువ ఏసయ్య నీ కంటి పాప కాచి కాపాడి ఈ దినంకు కూడా నా తండ్రి నా ప్రభ నీ యొక్క నూతనమైన కృప నూతనమైన శక్తి బలం ఉద్దేజం మాకు అనుగ్రహించి మమ్మల్ందరినీ తండ్రి సజీవ లెక్కలో నిలబెట్టి ప్రభ ఈ రాత్రికాల సమయంలో నేను నీ సన్నిధిలో నాయన మమ్మల్ని ఉంచిన ప్రభ నాయన నువ్వు చూపించిన ప్రేమను బట్టి కృపను బట్టి తండ్రి నీకెంతగానో నా హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు స్థుతులు నాయన తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభ సమస్త మహిమ ఘనత ప్రభావములు నా నా తండ్రి నా ప్రభువ ఏసయ్య నీకే ఈ వేగములకు కలుగునుగాక హలెలుయా తండ్రి దినములు చెడ్డవి గనుక తండ్రి సమయం పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానుల వల్లే కాక తండ్రి జ్ఞానంతో నడుచుకోమన్నావు ఇందు నిమిత్తం ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించి వారినే తండ్రి అవును తండ్రి మా విరోధి అపవాది వాడు గజించు సింహం వల్లే ప్రభా వాడు వెతుకుతున్నాడు ప్రభా నాయన తండ్రి కాబట్టి వాడికి చిక్కకుండా మేము ఉండాలంటే ప్రభా నాయన నీ జ్ఞానం మాకెంతో అవసరం ప్రభ నాయన ప్రభా నాయన కాబట్టి నాయన మాకు ఈ సమయం ప్రభా నైనా ప్రతిదినం ప్రభా నీ వాక్యంలో మేము ధ్యానించాలా ప్రతిదినం ప్రభానైనా మేము ప్రార్థనలో ఉండాలా ప్రభానైనా తండ్రి మా యొక్క ఆత్మీయ స్థితిని మేము కట్టుకోవాలా ప్రభ ఆ రీతిగానే ఈ దినం కూడా ప్రభాని సన్నిధికి మేము వచ్చినాం ప్రభా నైనా వాక్యం ద్వారా ప్రభ మీరు మాతో మాట్లాడండి నైనా ప్రభ ఏ విషయంలో కూడా మేము తప్పిపోవద్దు ప్రభా నైనా తండ్రి మాటల విషయంలో చూపుల విషయంలో ఆలోచనల్లో తలంపుల్లో నడవడికలో ప్రవర్తనలో ఏ విషయంలో కూడా తండ్రి ఎవరు మమ్మల్ని తృణీకరించకుండా మేము జాగ్రత్త కలిగి జీవించాలా ప్రభ అలాగే ప్రభ మా పిలుపును మా ఏర్పాటును నిశ్చయం చేసుకొని మరి మేము ముందుకు పోవాలా ప్రభా నాయన తండ్రి ఇదిగో ప్రభా యొక్క ఎక్కడ ఇద్దరు ముగ్గురు కోడి నా నామాన్ని స్థుతిస్తారు నా తండ్రి నా ప్రభ అక్కడ వారి మధ్య నేను ఉంటానన్న దేవుడవు నువ్వు నమ్మదాగిన వాడవు ప్రభా నాయన ఒకటే రీతిగా ఉన్న దేవుడవు ప్రభ కాబట్టి మా మధ్యలో మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం ప్రభా తండ్రి పాటల ద్వారా ప్రభ నా తండ్రి నా ప్రభ మీరు మహిమ పొందండి వాక్యం స్వరం ద్వారా మాతో మాట్లాడండి ప్రభ మరోదయాలను నాయన మీరు స్థిరపరచండి ఎలాంటి వేషధారణ జీవితము ఎలాంటి వేషధారణ భక్తి మాలో కనబడకుండా ప్రభ మీరు పరిశుద్ధులు కనుక మేము పరిశుద్ధత కలిగి జీవించాలా వాక్యాన్ని వినువారు మాత్రమే కాకుండా ప్రభ విన్న ప్రతి వాక్యాన్ని మేము పాటించాలా వాక్యాన్ని నాయన అనుగుణంగా మేము జీవించాలా ఈ వాక్యం మేము తయారవ్వాలా ప్రభ అలాని వాక్యం మమ్మల్ని మార్చండి ఎలాంటి అపవిత్రత ఎలాంటిది నాయన నీకు హేయమైనది నాశనకరమైనది ప్రభ ఎలాంటిది ప్రభ మీ దృష్టికి అసహ్యకరమైనది నీచమైనది ఏది మాలో ఉండొద్దు ప్రభ నాయన అలా తండ్రి నాయన మమ్మల్ని నాయన మీరు మీ వాక్యంలాగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాయి నాయనా తండ్రి మీరే మాకు ఈ రాత్రికాల సమయం ఉంది ప్రభ మీ సన్నిధి మీ కృప మాకు తోడుగా ఉంచమని నాయన ఈ ఆరాధన అంతట్లో ప్రభ నాయనా తండ్రి ఏసయ్య మీరే ఆధిపత్యం చెలాయించి మీ నామాన్ని మీరు మైమపరచుకోమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ చాటని ఊరు ఉండకూడదు సంగములే ని గ్రామం సువార్త చాటని ఊరు ఉండకూడదు సంగములే ని ఉండకూడదే కడను ఇదియే ఇదియే ఇదియే నా ఇదియే ఇదియే ఇదియే నాగురియు గురియూ సువార్త చాటని ఊరు ఉండకూడదు ని గ్రామం ఉండకూడదెక్కడను సువార్త చాటని ఊరు ఆ కలితో నే నలమటించిన వదలను నే నాయన సేవన్ సహించదన్నే నిందలన్నియున్ విడువను నే నాయన ప్రేమ ఆకలితో నే నలమటించినన్ వదలను నే నాయన సేవన్ సహించదన్ నే నిందల నియున్ విడవను నే నాయన ప్రేమన్ సంతోషముతో నిసన్ సువార్తను నే చాటిదను సంతోషముతో నిగిదన్ సువార్తను నే చాటదను సువార్త చాటని ఊరు ఉండకూడదు సంగములే ని గ్రామం ఉండకూడదెక్కడను సువార్త చాటని ఊరు ఉండకూడదు ంగములే నిగ్రామం ఉండకూడదె కడను ఇదియే ఇయే ఇదియే నా ఆశ ఇదియే ఇదియే ఇదియే నా గురియు సువార్త చాటని ఊరు ఉండకూడదు ని గ్రామం ఉండకూడదెక్కడను సువార్త చాటని ఊరు ఏసు నాకు ముందే ముందే వెళ్ళదన్నే నాయన వెనుకే ఆయనే నా ఆశ్రయాము భయపడను నేనెప్పుడైనా నాకు ముందే ముందే వెళ్ళదన్నే నాయన వెనుకే ఆయనే నా ఆశ్రయాము భయపడను నేనే న్ సంతోషముతోణి సెదన్ సువార్తను నే చాటదను సంతోషము తొణె సాగదన్ సువార్తను నే ఉండకూడదు ంగములే నిమం ఉండకూడదెక్కడను సువార్త చాటని ఊరు ఉండకూడదు సంగములే ని గ్రామం ఉండకూడదే ఇదియే ఇదియే ఇదియే నా ఆశ ఇదియే ఏ ఇదియే నా గురియు సువార్త చాటని ఊరు ఉండకూడదు సంగములేని గ్రామం ఉండకూడదెక్కడను ఈ గురిని నే చేరునట్లు ప్రియముగా నా ప్రాణము నెంచన్ మోసెదన్నే నా దుసిలువన్ సహించేదన్నా శ్రమలన్నీయును ఈ గురిని నే చేరునట్లు ప్రియముగా నా ప్రాణము నెంచన్ సమోసేదన్నే నా దుశిలువన్ సహించేదన్నా శ్రమలన్నీయును సంతోషముతో నిగిదన్ సువార్తను నే చాటెదను సంతోషముతో నే సాగెదన్ సువార్తను నే చాటెదను సువార్త చాటని ఊరు ఉండకూడదు సంగములేని గ్రామం ఉండకూడదెక్కడను త చాటని ఊరు ఇది ఏ ఇదియే ఇది ఏ నా ఆశ ఇది ఏ ఇది నా గురియు సువార్త చాటని ఊరు ఉండకూడదు ని గ్రామం ఉండకూడదను త చాటని ఊరు ఈ సువార్తను చాటించుటకు మీరు కూడా కలసి రండి మీకై ప్రాణము పెట్టిన ప్రభువును మీరు కూడా ప్రకటించుండి ఈ సువార్తను చాటించుటకు మీరు కూడా కలసి రండి మీకై ప్రానము పెట్టిన ప్రభువును మీరు కూడా ప్రకటించుడి సంతోషముతో సాగిదం సువార్తను ప్రకటించెదము సంతోషముతో సాగిదం సువార్తను ప్రకటించెదము చాటని ఊరు ఉండకూడదు సంఘములే ని గ్రామం ఉండకూడదు సువార్త చాటని ఊరు ఉండకూడదు ంగములే నిమం ఉండకూడదే కడను ఇది ఏ ఇదియే ఇది నా ఆశ ఇదియే ఇదియే ఇదియే ఏ నా గురియుత చాటని ఊరు ఉండకూడదు సంగములే ని గ్రామం ఉండకూడదెక్కడను సువార్త చాటని ఊరు ఉండకూడదు సంగములే ని గ్రామం ఉండకూడదెక్కడను చాటని ఊరు hallelujah praise lord sisters brothers ee maanam akamuguna paraloka tandri thana tu maruni pamtenu ketthu muchindinchina papamukaduga tiluva pai arpinchenu સીલુવા પય અર્પિં છેનું પ્રેમા નમકમું ગલ પરલોક તંરી તનકું મારુની પંપેનુ તરક્તમું ચીં సివా పై అర్పించ పై అర్పించను త్యాగ సహిత ప్రేమాచోపీ నిర్వేర్చితనాబంధనా త్యాగ సహిత ప్రేమాచోపీ नेरवीर् चितन निबंधना मनलानु तालेर मिसे गनुका मनमन प्रेमिचेनु मनला ప్రేమించేను ప్రేమా నమ్మకము గల పరలోక తండ్రి తనకు మారుని పంపెను రక్తము చిందించి మా పాపము కడుగా సిలువాపై అర్పించేను సివా పై అర్పించను శాశ్వత ప్రేమా చూపించను సవా పైరోజువో కవ్యో శాశ్వత ప్రేమా చూపించను సిల్వా పైరోజు కవ్య చేసేనుగా తన రక్తము పాపూల నెల్లా శుద్ధుల చేద్ధుల చే తండ్రి వే ప్రేమా చుపీ ీ చూల నెల్లా ప్రేమించేను తండ్రి వాలి ప్రేమా చూపే నీ చూలనల్లా ప్రేమించేను ఎవరు పాప కొందూరో వారిని క్షమించు ఎవరో పాపా నాపో వారిని క్షమించును వారిని క్షమించును ప్రేమానమ్మకము గల పరలోక తంది తనకు మారుని పంపేను తాము చిందించి నా పాపము కడుగా శిలువపై అర్పించేను శిలువపై అర్పించేను తండ్రి ఆత్మ శరీర ప్రాణమూలం అర్పించి ప్రభను స్ను ఆత్మ శరీర ప్రాణమూల అర్పించి ప్రభును స్ను హల్ లోయాస్ మాఘనత ఎల్లా పూడను ప్రభుకి హల్లి లోయాస్ మాఘనత ఎల్లప్పుడూ ప్రభుకే ప్రేమా నమ్మకము గల పరలోక తండ్రి తనకుమారుని పంపేను రక్తము చిందించి నా పాపము కడుగా తెలువాపై అర్పించేను తువ శితన శాంతుత్ తువన మే శ్రు జీవన శాం రీవన జ్యోతి దా జీవన జ్యోతి దా తు జీవన సాధ జీవన మే దా జీవన జ్యోతి దా జీవన నిరాశా మే ఆశాతా ఇచ్చుత్ జీవన ఆశా దా ఫిర్మ జీవన శా జీవన శాంత తుే జీవన మే తు జీవన సా తు జీవన ఉదాసే నిరాశే ప్రైజ్లాడ్ ప్రైజ్లాడ్ బ్రదర్ మన మధ్యలో ఉన్న నతానియల్ బ్రదర్ ఒక పాట పాడతారు తర్వాత కావ్య సిస్టర్ మనకి దేవుని వాక్యం అందిస్తారు నతానియల్ బ్రదర్ ప్రైజ్లాడ్ బ్రదర్ ప్రైజ్లాడ్ బ్రదర్ ఆ ప్రైజ్లాడ్ బ్రదర్ మీరు ఒక పాట పాడండి మీ తర్వాత సిస్టర్ మనకి వాక్యం అందిస్తారు కావ్య సిస్టర్ వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకో వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకో త్యాగశీలతకు నీ వశమై అతి కాంక్షనీయుడా నాయేసయ్యా నీ త్యాగశీలతకు నీ వశమై తినీ అతి కాంక్షనీయుడా నాయసయ్యా వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు వందనాలు వందనాలు లు పే నీ గుణ సంపన్నతకు ఇహలో కథన నిధులన్నీ శాశ్వతము కావనీరిగి తిని ఇహలో కథన నిధులన్నీ శాశ్వతము కావనీరిగి తిని ఆత్మీయ ఐశ్వర్యం పొందుట కొరకే ఆత్మీయ ఐశ్వర్యం పొందుట కొరకే ఉపదేశ క్రమం ఒకటి మాకిచ్చితివి ఉపదేశ క్రమం మాకిచ్చితివి వందనాలు వంద వరాలు పంచి నీ గుణ సంపన్నతకు వందనాలు వందనాలు వంద పంచే నీ గుణ సంపన్నతకు యజమానుడా నీ వైపు దాసుడనైనా కన్నులెత్తగా యజమానుడా నీ వైపు దాసుడనైనా కన్నులెత్తగా యాజక వస్త్రములతో నన్నలంకరించి నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివి యాజక వస్త్రములతో నన్నలంకరించి నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివీ వందనాలు వంద నాలుగు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు ఆద్యంత మూలేని అమరత్వమే నీ సొంతము ఆద్యంత మూలేని అమరత్వమే నీ స్వంతము నీ వారసత్వపు హక్కులన్నీయో నీ ఆజ్ఞను నెరవేర్చగా దయచేసి నీ వారసత్వపు హక్కులన్నీ నీ ఆజ్ఞను నెరవేర్చగా దయచేసి వంద వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు నీ త్యాగశీలతకు నీ వశమై తినీ అతికాంక్షయుడాసయ్యా నీ త్యాగశీలతకు నీ వశమై అతికాంక్షణీయుడాసయ్యా వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు హలుయా థ్యాంక్ యూ బ్రదర్ అలేలు ప్రైజ్లా బ్రదర్ అది కొన్ని ప్రార్థనాంశాలు ఉన్నాయి బ్రదర్ కొంచెం ఎక్కువ ప్రార్థనాంశాలు ఉన్నాయనే నేను ముందుగా చెప్తున్నాను అది శివ సాయి కృష్ణ గురించి మనం ప్రార్థించున్నాం కదా అయితే ఆ సహోదరుడు ఇప్పుడు కొంచెం మంచిగానే ఉన్నాడు పర్వాలేదు కానీ ఇంకా ఆయన లేచి నడవలేని స్థితిలోనే ఉన్నాడు బ్రెయిన్ యాక్సిడెంట్ అవడం వల్ల కొంచెం అక్కడ ఇంకా ఏదో సమస్య ఉన్నట్టుంది కాబట్టి ఆయన బ్రెయిన్ దేవుడు స్వస్థపరచాలా ఆయన ఆ మంచంలో నుంచి లేచి నడవాల యవనస్తుడు నా ఏజ్ ఉంటది ఆ సహోదరుడు పాపం ఆ కుటుంబం బాగా దుఃఖంలో ఉన్నారు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు బాగా చూసిన అనమాట ఆ శివసాయి కృష్ణ అలాగే యేసు బ్రదర్ గురించి కూడా మీరు ఆ ప్రార్థిస్తున్నారు కదా ఆయన కూడా ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో ఐసీలో ఉన్నాడు నిన్న వెళ్ళినప్పుడు ఆయన దగ్గర పాపం ఎవరూ లేరు కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనని విడిచిపెట్టేసి ఇంకా ఆయన చనిపోతారు అన్నట్టు వాళ్ళు ఉన్నారు కాని ఆయనకేమో ఆశ ఉంది బాగా దుఃఖంలో ఉన్నాడు దేవుడు ఆయనని ధైర్యపరచాలా ఆదరించాలా ఆయేసు బ్రదర్ కూడా హార్ట్ దేవుడు స్వస్థపరచాలి ఇవి రెండు ప్రార్థనాంశాలు ఇంకా అలాగే ఆయన బెన్ను బ్రదర్ అని ఆయన పక్షవాతం గురించి ప్రార్థించడం కదా బ్రదర్ లాస్ట్ టైం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు పర్వాలేదు అంతకుముందు ఆయన కాలు కూడా లేచి నడవలేని స్థితిలో ఉన్నింది కానీ ఆయన నాకు చూపించండి ఆయన కాలు ఎత్తి మరి ఇప్పుడు బాగా అవుతుంది మూడు రోజులు అన్నాడు అంటే నాకు అనిపించింది అప్పుడు మనం ఎంతగా ఆయన గురించి మనం అందరం విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం కాబట్టి దేవుడు ఆయన కాలు కొంచెం పర్వలేదు ఇంకా ఆయన సంపూర్ణంగా ఆ పక్షవాతం నుంచి దేవుడు స్వస్థపరచాల ఈ శివసాయి కృష్ణ గురించి యేసు బ్రదరు అలాగే ఈ బ్రదర్ గురించి బ్రదర్ ఒక సిస్టరు నిన్న ప్రా అక్కడ సేవకెళ్తే ఆ పేరు తెలీదు మా అమ్మ ఏజ్ ఉంటదనమాట పాపం అంత ముందు వెళ్ళినప్పుడు మంచిగా పొలం పనికి వెళ్తా మంచిగా ఆరోగ్యంగా ఉనింది కానీ నిన్న నేను ఊరికి వెళ్ళినప్పుడు పరిచర్యకు వెళ్ళినప్పుడు చూసినాను ఆమె క్యాన్సర్ తో పాపం మంచంలో ఉండిపోయింది ఆమె రూపరేఖలన్నీ మారిపోయినాయి కాలు కూడా ఏదో అది ఏదో దాని సిమ అదంతా తీసేస్తే ఆమె చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది ఆమె పేరు తెలియదు కానీ ఆమెని ఆ క్యాన్సర్ నుంచి దేవుడు స్వస్థపరచాల అని ఆ సిస్టర్ గురించి ప్రార్థించండి బ్రదర్ అలాగే వసంత అనే ఒక సిస్టరు ఆమె ఆపరేషన్ గురించి వాళ్ళు హాస్పిటల్కి ప్రతిదినం వెళ్తున్నారు కానీ కొన్ని అనివార్య కారణం వల్ల డాక్టర్లు అది ప్రతిరోజు పాపం వాళ్ళ విషయంలో డిలే చేస్తున్నారు కాబట్టి ఆమె ఆపరేషన్ దేవుడు త్వరగా జరిగించాలని ఆపరేషన్ లో కూడా దేవుడు తోడుండాలని ప్రార్థించండి అలాగే ఎలిసమ్మ సిస్టర్ కూడా ఎంతో బాగా ఆమె అనారోగ్యంగా ఉందంట బలహీనంగా ఉందంట కాబట్టి ఆమెను కూడా ఎలిసమ్మ సిస్టర్ దేవుడు స్వస్థపరచాలా ఆ కుటుంబాన్ని రక్షణ మార్గంలోకి నడిపించాల అలాగే రేణుకా సిస్టర్ గురించి ఆమె కూడా హార్ట్ లో ఇంకా పెయిన్ వస్తుందంట దేవుడు ఇంకా సంపూర్ణంగా దేవుడు రేణుకా సిస్టర్ ని రామచంద్రన్ బేదర్ వాళ్ళు ఇంటికి వెళ్ళినాము దేవుని కృప వల్ల ఇప్పుడు ఆయన మంచిగానే ఉన్నాడు అంటే ఇప్పుడు అన్నం తినగలుగుతున్నాడు మొదట స్థితి నుంచి దేవుడు కొంత చాలా మట్టుకు ఆయన బాగైండు ఇంకా దేవుడు ఆయనకి స్వస్థత అనుగ్రహించాల రామచంద్ర ఆయన కూడా బాధపడుతున్నాడు కాబట్టి అనారోగ్యంతో ఆయన గురించి కూడా ప్రార్థించండి బ్రదర్ అలాగే స్వరాజ్ అన్న కూడా మంచిగా ఆరోగ్యం నుంచి ఆయన యొక్క టైఫాయిడ్ నుంచే పూర్తిగా ఆయన కోలుకోవాలని ప్రార్థించండి బ్రదర్ ఇంకా ఎవరైనా మనోజ్ బ్రదర్ మీ దగ్గర ఇంకేమన్నా ప్రార్థనా రిక్వెస్ట్లు ఉన్నాయా బ్రదర్ ఓకే అన్న ప్రేయర్ చేసుకున్నామన్నా స్తోత్రం పరిశుద్ర మైమల రాజ కృపగల దేవా మహోన్నతుడా ఆలోచనకర్త ఆశ్చర్యకరుడా మరణ ముళ్ళు వెరిచిన దేవ జీవాధిపతి సర్వాధిపతి సర్వశక్తి మందుల నీకు వందనాలు రాత్రంతా పగలంతా మమ్మల్ని కాచి కాపన తల్లి సజీవ లెక్కల మమ్మల్నించిన తండ్రి నీకు వందనాలు ఎందులో గత్తించిపోతున్నారు దేవా మమ్మల్ని మాత్రమే జ్ఞాపనం తీసుకొని దేవా మమ్మల్ని మరి స్కైప్ లో కూడిపించినందుకు వందనాలు ప్రతి కుటుంబానికి జ్ఞాపం తీసుకొని అయినా ప్రతి ఒక్క పాప విషయం మాకు ప్రతి ఒక్క ఆయస్కరమలు తీసుకేసి వాక్యంధర మీరు మాతో మాట్లాడడం దేవా ఏసు ప్రభావానికి వందనాల్ దేవా శక్తి మాకు దిందేనా మా తలంపులలో మా ఊహలలో మా క్రియలు ప్రతి ఒక్కటి ఏసు నాములు స్పందించి మీ తలంపుల ధర్మములు నడిపించి సాక్షి నిలబెట్టుకొని నమస్తమహిమగనతని నామానికి ఏసు మత వార్త పదో అధ్యాయము ముప్పయో అధ్యాయం వచనం మీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నావి కనుక మీరు భయపడకూడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు మనిషి ఎదుట మనుషుల ఎదుట నన్ను ఎవడు ఒప్పుకున్నవాడో పరలోకం మొన్న నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుందిని ఒప్పుకుందనని చెప్తుంది దేవుడు ఎందుకంటే మన తల వెంటుకులన్నీ లెక్కింపబడి ఉన్నాయంట దేవుడి దగ్గర దృష్టిపడత అయిన కాబట్టి మన తల వెంటుడా లెక్కింపబడి ఉన్నాయి మనిషి మనుషుల ఎవరు నన్ను ఒప్పుకునంటే మనిషి అంటే మనం అన్యజనులు ఉన్నప్పుడు వాళ్ళ మన మన దేవుడు సజీవుడు మన దేవుడు విమోచకుడు మనకొరకు రక్తం కాచిండు అని మనం మనస్ఫూర్తిగా వాళ్ళ ముంగట మనం ఒప్పుకోవాల అప్పుడు ఆయన ఏమంటున్నాంటే ఎవరు మనిషి మనుషుల యొద్దుట నన్ను ఎవరు ఒప్పుకున్నవాడో పరలోక తండ్రి యొక్క నేను వారిని ఒప్పుకుందును పరలోక వాళ్ళ తండ్రి ఎద్దున మనల్ని ఒప్పుకుంటాడంట వీళ్ళు నా మనకి అంటే ఎవరైనా కులమైనా మతమైనా ఈ కులం ఆ కులం లేదు ఎవరైనా మనం మనస్ఫూర్తిగా దేవుడు మన దేవుడు మన రక్షకుడు మన వివోచకుడు మన కోసం రక్తం కాచిన మన పాపాలు మన శాపాలు మన రోగాలు మన అన్ని భరించి ఆయన మనస్ఫూర్తిగా ఆయన మనుషుల యొదట ఒప్పుకోవాలా ఒప్పుకుంటే ఆయన ఏం చెప్తుందంటే తన తండ్రి ఎదుట మనను ఒప్పుకుంటాడంట ఆయన పరలోకంలో మన తండ్రి ఎదుట ఒప్పుకుంటా అంటుంది అయితే షెడ్రక్ మేషక్ అభేక్ష కూడా మంటల్లో వేసినప్పుడు దేవుడు మన దేవుడు వాళ్ళు నమ్మకం పెట్టిరు అక్కడ కానీ వాళ్ళు కాల్చబడలే అలా రాజు కూడా మీ దేవుడు గొప్పవాడని ఆయన ఒప్పుకున్న అక్కడ దాని విషయంలో కూడా ఏం చేసిండంటే దానియలు కూడా సింబాల గురులో ఉన్నప్పుడు సింబాలను చూడలేయన పైన దేవుని చూసిండు దేవుని తట్టు చూసిండు దేవునికే మొరపెట్టిండు రాత్రంతా దేవుని మొరపెట్టిండు కానీ సింబాల నోట్ల గురించి దేవుడు కాపాడిండు మనమైతే ఉండలేము దాంట్లో అయితే ఒక క్షణం కూడా ఉండలేము కానీ దాని ప్రార్థన చేసిండు షడ్రక్ మేషక్ అభిషేక్ కూడా అట్లనే చేసిండు కానీ వాళ్ళకి కూడా హాని చేయలేము ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించిడు మన కొరకు రక్తం కాచుండు ఆయన సజీవుడు ఈ లోకంలో అయితే ఎవరు ప్రేమ ఇచ్చినా వృద్ధమే కానీ ఆయన ఎంతో ప్రేమమయుడు అంటే చాలా ప్రేమమయుడు చాలా నేను ఇంకా తెలుసుకోవాలంటే ఆయన గుండె లోతులకు వెళ్ళిపోవాలంటే మనం ఈ లోకంలన్నీ మర్చిపోయానని ఆయన మింబడిస్తే సమస్తమైన ఇయ్యగలుగుతాడు మనకి అది నేను మనస్ఫూర్తిగా అనుభవించి చెప్తున్నా అట్లా మనం ఒప్పుకోవాలి దేవుడు మనుషులు ఎదుట ఆయన ఒప్పుకుంటే పరలోక నా తండ్రి ఎదుటిని ఒప్పుకుంటాను అట్లా అంటుంది మరి మరి ఇంకో విషయం లేదంటే మనము మన కొంచెం ప్రార్థన చేసినప్పుడు కొన్ని విషయాలలో మనము ముందు జాగ్రత్త పడిపోతాం చేస్తాడా చేయడా అనేసి అనిపిస్తుంది కానీ దేవుడు ఏమంటున్నాంటే మన కొరకు రక్తం కాచిడు మనం చనిపోయే ముందు ఆయన ముందే మనకు రక్తం రక్తం కా చనిపోయి మూడు మల్ల మళ్ళా చనిపోయి లేచిడు అది నమ్మాలి అంతే మనం దాని నమ్మి విశ్వసించి పోయినామనుకో ఆయన సమస్తం చేయగలుగుతాడు సమస్తమైన మనం అడిగిన మనం ఊహించిన వాటికంటే అడుగు వాటికంటే అన్ని ఇచ్చేయగలిగే దేవుడు కాబట్టి ఆయన మనం ఒప్పుకోమంటుండంతే మనిషి నన్ను ఎవరు ఒప్పుకుందో తండ్రి వద్ద నేను ఒప్పుకుంటాను అంటుండే దేవుడు అట్లా మనము తెలియని వాళ్ళకి సువార్త ప్రకటించాలా మనం ఒప్పుకుంటాం తెలియని వారైతే ఎవరు దేవుడు ఎవరో తెలియదు అని వాళ్ళు ఉంటారు మనం చెప్పాలా మనం మీ దేవుడు మీ కొరకు రక్తం కార్చిడు సృష్టికర్త అయిన జీవం పోషణడు అయిననే సజీవం సజీవుడు ప్రాణం పెట్టి మన అని మనం చెప్పాలా తెలియని వాళ్ళకు చెప్పాలా ఇంకా ఏషియా ఏషియా ఏషియా ముప్పై అధ్యాయం పద్దెనిమిదో అక్షరంలో కూడా ఏమంటుండు దేవుడు కావున మీ అందు దయగల దయగలనని దయవాల కావున మీ అందు దయ చూపవాలని సెలవిస్తున్నాడు మిమ్మను కరుణింపవాలని ఆయన నిలబడి ఉన్నాడు అంటే యహోవా న్యాయం తీర్చు తీ తీ తీ దేవుడు ఆయన మిమ్మును కనిపెట్టుకున్న అందరు ధన్యులు సిహోను ఎరుసెములోను యొక్క జనమ కాపురముండును జనమ నువ్వు నువ్వు ఏమాత్రం కన్నీళ్ళు విడవక ఆయన నీ ముర విని నిశ్చయంగా నిన్ను కరుణించును అంటే ఇక్కడ ఏమంటుండే దేవుడు ఆలస్యం చేస్తుడు ఎందుకంటే దేవుడు ఆలస్యం వెనుక ఒక అద్భుతం ఉంటది మనం చేసిన ప్రార్థన ఏంటారి జబాబు రా రాకపోవచ్చు కాకపోతే మనం దానికి నిరాశ చెందుతాం ఇంకా రాలే ఇంకా రాలే కానీ దేవుడు దానికంటే రెండు పాటలు ఎక్కువ ఇస్తాడు మనకి అది నమ్మాల మనం చోదా జయం ఉంటది అది ఒకటి విశ్వసించాల అంటుండు మళ్ళీ నువ్వు సింహోను సిహోనులో ఇరుషలిములోని యొక్క జనమ కాపురముందు కాపురం జనమా నువ్వు ఇంకా ఏమాత్రం కన్నీలు ఇడవక ఆయన నీ మొర విని నిక్షేమని నేను కరుణించును మనం కన్నీలు దేవుడు ఎక్కువ ఎక్కువ శాతం అంటే మనం కన్నీలు పెడితే ఆయన తట్టుకోలేడు మన మన కన్నీల వెంటనే ఎక్కువ జవాబు తొందరగా నేను చూస్తా అందరు చూస్తారు నేను ఒకదాన్ని కాదు సమస్తం చూస్తాడు ఆయన కన్నీళ్ళ పెడితే ఆయన తట్టుకోలేడు మన ఎక్కువ తొందరగా వచ్చేస్తుంది ఆన్సర్ కన్నీళ్ళ పెడతంగానే తొందరగా వచ్చేస్తుంది ఆన్సర్ అట్లా మనకు ఇంత కూడా హాని చేయకుండా మన కూరకి ఆయన రక్తం అంతా కాచిండు మన శరీరం అంతా మంచి ఉంది ఆయన శరీరం అంతా దున్నబడ్డది చేతులకి మూలలే కాళ్ళకి మూలలే కన్నెత్తి కూడా ముందు గిరటమే ఆయన మన త్యాగం చేసాడు కానీ మనం ఏం ఆయన మనుషుల ముందట సజీవుడు మన దేవుడు మనం విమోచకుడు సజీవుడు అని ఒప్పుకోవాలి ఆయన మనుషుల ఎదుట అక్క ఎత్తుంది ఎవడనమాట మనం ఏమంటే ఇంత శ్రమ వచ్చినా ఇంత ఏమొచ్చినా కానీ భయపడుతుంటాం కానీ ఆయన శ్రమ మనకి ఇంత కూడా శ్రమ కాదు ఆయన భరించిన శ్రమ మనది ఇంత కూడా కాదు అసలు ఆయన శ్రమలో మనం ఇంత పాలిభావసరం ఉంటా అది ఏదో ఒకరు శ్రమ వస్తుంది కానీ ఎంతో మనకు ఎంతో భయపడతాం దానికి ఏదో శ్రమ వచ్చింది అమ్మో భయం భయం అంటాం కానీ అని ఎదుట మనము ఆ శ్రమ కంటే ఇది తక్కువని అనిపిస్తుంది నాకు అనిపిస్తే దేవుడాన్ని సిలవలో భరించిన మా కూడాకి రక్తం కాచినాం ఒక్క దెబ్బ మనం ఎంతో బాధపడతాం ఏదో మందు పెట్టుకుంటాం హాస్పిటల్లో తీసి పోతాం నొప్పి లేస్తే హాస్పిటల్కి కానీ ఆయన ఎంతో రక్తం కాచినంతా గాయపరిచిన మన కోసం ఖాళీ అయి ఇంతకన్నా మించి దేవుడి లోకంలో అస్సలు లేడు ఆయన కంటే దేవుడి గొప్ప వాడు లేడు ఆయన మన పాపాలన్నీ మోషడు సిలువలో మన కొరకు రక్తం కాచిండు ఎంతో గొప్ప దేవుడు ఆయనకి మనం ఎంతో రుణపడి ఉన్నాం కాలేనా ఏమంటుందంటే మనుషులు ఎదుట నన్ను ఒప్పుకోవాలా మనస్ఫూర్తి ఆయన మాటలు గై కొనాల మనం వెంబడించాల అంతే ఆయన కోరేడుది ఒకటే మనసు ఆయన ఆస్తులు అడగలే అంతస్తు అంతే ఆత్మలు రక్షించబడాలా ఆయన సువార్త ప్రకటించబడాల అంతే ఆయన అడిగింది ఒకటే అది కావాలా ఇది ఇంకా అయినా మనకి ఇష్టపూర్తిగా మీరు నామములా నన్ను ఏదడిగినా అది మీకు ఇస్తా అంటుండు ఇట్లా దేవుడు ఇంత మంచి దేవుడు మనకు దొరకడం మనం ధన్యులమే పిలిపిల రాసుల పత్రికలలో నాలుగో అధ్యాయం పదమూడో అధ్యాయులు కూడా ఏమంటుండు నన్ను బలపరచంలో సమస్ నన్ను బలపరచవాళ్ళు ఎందు నేను సమస్తము చేయగలుగుతా అంటే మనం అయినా బలపరచాల దేవుడు దేవుడు మన గొప్పవాడు మన దేవుడు విమోచకుడు సజీవుడు అని పది కాదు వంద మందిలో కూడా మనం ఒప్పుకుంటే దేవుడు సమస్తమైన చేయగలుగుతాడు నన్ను ఘనపరచమా నేను ఘనం ఘనపరుస్తా అంటుండు దేవుడు సమస్తమైన చేయగలుగుతాడు దేవుడు ఎంతో గొప్పవాడైనా నిజంగా మనం ఆయన ధరి బిడ్డల ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు నిజంగా అసలు నేను పుట్టి నన్ను దేవుడు ఎంతో ఇంకా నా నా ద్వారా ఇంకా ఏం జరగబోతుందో ఇంకా ఏముందో నా పట్ల అయిన కార్యమైన ప్రణాళికో ఏముందో అనిపిస్తుంటాడు ఒక్కొక్కసారి నాకు ఎందుకు దేవా నన్ను పుట్టించనిపిస్తుంది కానీ మళ్ళీ ఏం అనిపిస్తుంది నా ద్వారా ఇంకెన్ని అద్భుతాలు చేపిస్తావో నా బిడ్డల ద్వారా నా భర్త మారుమనిస్ పొందాల కుటుంబం అంతా రక్షణ పొందాలేమో తండ్రి ఆయన ఏర్పరచుకున్నారు పిలుబడ్డే వాళ్ళు అందరు కానీ ఏర్పరచి కొందరే ఆయనకి ఇష్టంలో ఉన్నవారు కొందరే కాబట్టి మనం ఆయన ఇష్టలుగా ఉండాలా ఆయన మాటలన్నీ గై కొనాలా ఆయనకు తెలియని వారికి సువార్త ప్రకటించాలా ఖాళీ టైంలో కూడా మనం ప్రార్థన ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన మాత్రం మర్చిపోవద్దు మనం ప్రార్థన ఒక్కటే మనకు ఆయుధం ప్రార్థన లేని జీవితం అన్నం తినలేకుండా ఉండొచ్చు కానీ ప్రార్థన లేని జీవితం వేస్ట్ అసలు మనం ప్రార్థనలో గడిపినాం అనుకో ఆయన సమస్తం మనకైనా ఇస్తాడు ఆదియు అంతము అవన్నీ ఆయనే ఎందుకంటే నేను అనుభవించిన నేను నాలో అనుభవించినవి కోల్పోయినా కూడా నేను నమ్ముతున్నా ఏంటంటే తిరిగి మళ్ళా జీవితం నాకు ఇస్తాడు దేవుడు నేను నమ్ముతున్నాను అంతే నాకు ఇస్తాడు నా దేవుడు నాకు ఇస్తాడని నమ్ముచున్నాను అది నేను అమ్మేసినా కూడా మళ్ళా నా జీవితం నాకు ఇస్తాడు సజీవ లెక్కలను నిలబెడతాడు మళ్ళీ నేను ఇంకా అనేకులకు సువార్థ కూడా ప్రకటిస్తా అదొకటి నేను నమ్ముచ్చును అంతే మళ్ళా నమ్ముట నీ వల్తే నమ్మిన వారికి సమస్తము సాధ్యమే అంటుండు నమ్మి విశ్వసించి ముందుకు సాగిపోవాలి మనం అంతే ఒకటే సేవ ఒకటి చేయాలనిపిస్తున్నా కానీ దేవుడు చిత్తమైతే అది కూడా చేస్తా కాకపోతే మీరు ప్రార్థన చేయాలా మా కోసం కూడా మా కుటుంబం కోసం అంతే కొద్ది కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన కాక ప్రేజరాడన్నా సిస్టర్ ప్రైజ్ లాడ్ సిస్టర్ అట్లానే ప్రార్థించండి సిస్టర్ సోద్రం పరిశుద్ర మయమల రాజా కృపగల దేవా మహోన్నతుడ ఆలోచనకర్త ఆశ్చర్యకరుడు మరణ ముళ్ళు విరిచిన దేవ జీవాధిపతి సర్వాధిపతి సర్వశక్తి మంత్రానికి వందనలైనా మరి స్కైప్లో ఉన్న ప్రతి కుటుంబానికి జ్ఞాపనం చేసుకుందేవా ప్రతి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి ప్రతి ఒక్క అంశం నెరవేర్చదేవా మరి ఇంకో బ్రదర్ చెప్పిన ప్రతి ఒక్క అంశానికి నెరవేర్చదేవాసుప్రభానికి వందనలైనా ఇదిగొన్నయన ఏసుప్రభానైనా మరి పేర్లైతే నా గుర్తుకు లేదు అయినా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపం చేసుకున్న ఆయన ఏసుప్రభానికి వందనైనా మళ్ళీ దిలీప్ బ్రదర్ని మళ్ళీ అక్కడ ఊర్లో ఉన్న ఒక ముట్ట క్యాన్సర్ నుంచి విడుదల పొందాలి దేవా ఎస్సు క్రిసం విడుదల పొందాలి దేవా గొప్ప వండ్రస్ మెడకల్ జరిగించి ఆత్మకార్యం జరిగించి దేవా నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకొని దేవా వందనాలు మీరీ ఆత్మకారం ముఖ్యంగా ఎస్ఐఆర్ రవిచలం కూడా ముట్టని కూడా కిడ్నీ నుంచి విడుదల పొందాలి దేవా స్వరూప స్వరాజ బిరదన కూడా ముట్టారు రేణుక అసిస్టెంట్ కూడా ముట్టను ఆయన తండ్రి మరి జ్ఞాపకం చేసుకుని ప్రతి మరి ఇక్కడ మరి అందరికి ఏదరైతనం దేవా నీ కృప వలనే దేవాసుప్రభ నీ నీ చిత్తం లేదు ఏది జరగదు దేవా నీ చిత్తం అయితేనే మేము అందరం కోరుకుంటున్నాం తండ్రి ప్రతి ఒక్క అంశం నెరవేర్చి ప్రతి కుటుంబానికి జ్ఞాపకం ఇచ్చిన సమయం బట్టి నీ కొందనాలనైనా మా చిన్న మరి వాక్య దానం మాకు ఇచ్చిన బట్టి నీ కొందనాలు దేవం మేము పనుషం బట్టి నొప్పుకుంటాం దేవా యసుప్రభ నీకు కొందనాలు దేవ నువ్వు గొప్ప దేవుడు అయినా మరి మా కూరకి ఎంతో త్యాగమూర్తి ఉన్నాయనా దేవమ్మ తల్లి అయినా మర్చిపోతుంది ఒక క్షణం తండ్రి కూడా మర్చిపోతారు కానీ నువ్వు మరవని విడవని దేవుడు తండ్రి యసుప్రభ ఉదిమి వచ్చే వరకు ఎత్తుకున్న వాడు నీవే తండ్రి ఏ సుప్రభ మీరే సహాయం చేయండి గొప్ప వండర్స్ మెడకల్ జరిగించినందుకు వందనాలనైనా ఈ వాక్యానుసరణ నడవాలా దేవం వాక్యం ఉచ్చరించుకోవాలి మేము ఏ సుప్రభ ధ్యానంలో ఉండాలా ప్రతి ఒక్క అంశం నెరవేర్చి ప్రతి పాపాలు ప్రతి పాపాలు క్షమించినైనా ప్రతి ఒక్క అంశం నెరవేర్చి నీ సాక్ష్య నిలబెట్టి ప్రతి ఒక్క శోధనాన్ని కొట్టివేసి ఈ రాత్రి కాల సమయం మేమందరూ గేదరైనందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్క చిన్న అంశం నెరవేర్చమని ఏసు కృష్ణ అర్చున్నాం తండ్రి ఆమె ప్రెజలో అన్న అన్న ప్రైజ్ లాడు సిస్టర్ ప్రార్థిద్దాం నేను ఒక్కొక్కరిగా ప్రార్థిద్దాము మహాపరిశుద్ధుడు అయిన తండ్రి కృపా కణికరము గల జీవం కలిగిన దేవ జీవాధిపతి మా తండ్రి మా ప్రభువ మా రక్షకుడు మా విమోచకుడు మా ఎసయ్య నీకు వందనాలు కృతజ్ఞత స్థుతులు నీకు స్తోత్రములు ప్రభా ఈ రాత్రికాల సమయం అందులో నీ మీరు మాతో మాట్లాడినారు ప్రభ నాయన ఎదుట ప్రభ మేము ఒప్పుకోవాలా ప్రభా నైనా నిజమైన దేవుడు జీవం కలిగిన దేవుడు అని నువ్వే లోక పాపాలు మోసుకొని పోతున్న మేము ఒప్పుకోవాల ప్రభాయన నీ ద్వారానే మార్గము నాయన తండ్రి పరలోక రాగ్యానికి ప్రభ కాబట్టి నేనే సత్యమును నేనే మార్గమును జీవమును అన్నావు ప్రభ నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడు రాడన్నావు ప్రభ కాబట్టి అలా ప్రభా ఎంతో మంది ప్రభా నైనా నిన్ను నమ్మాల నిన్ను రక్షకుడిగా అంగీకరించాలా ప్రభా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కొరకు ప్రభా అశిలు ఆ కలవరిసిరులో మీరు ఎంతగానో శ్రమ అనుభవించినారు ఎంతగానో నిందలు అవమానాలు ఎంతగానో హేళ్ళను చేయబడ్డారు దూషంపబడ్డారు ద్వేషింపబడ్డారు ప్రభా నేను ఒక్క మాటలను నోరు మెతపకుండా ప్రభా నైనా నాయన మా కొరకు ప్రభా నశించిపోతున్న మా కొరకు అభాగ్యులమైన మా కొరకు పాపులమైన మా కొరకు ప్రభానైనా నేను ఈ లోకంలో ఎవడు విలువ ఇవ్వలేదు ప్రభా కానీ నువ్వు విలువ పెట్టి నీ రక్తం పెట్టి ప్రభానైనా నీ ప్రాణాన్నే నాయన క్రయధనముగా పెట్టి నాయన మీరు మమ్మల్ని కొనుక్కున్నారు ప్రభా నైనా మీరు విలువబెట్టి కొనుక్కోబడిన సొత్తు ప్రభ మేము కాబట్టి ఈ దేహంతో నిన్ను మహిమపరచాలా ఎలాంటి నీ దృష్టికి నాశనకరమైనది ఏమైనది అసహ్యమైనది నీచమైనది అబద్ధము జరిగించేది అది ఏ క్రియ అయినా మాలో ఉంటే మా రక్షణను మేము పోగొట్టుకున్న వాళ్ళమే ప్రభ కాబట్టి ప్రభ భయముతో వణుకుతో మాకు ఇచ్చిన సొంత రక్షణను మేము కొనసాగించుకోవాలా దాని ఎందు మరీ జాగ్రత్త మేము జీవించాలా మాటల్లో కానీ చూపుల్లో కానీ ఆలోచనల్లో కానీ తలంపుల్లో కానీ నడవడికలో కానీ ప్రవర్తనలో కానీ ఆత్మీయతలో కానీ ప్రభా ఏ విషయంలో మాలో ఎలాంటి నింద వద్దు ప్రభానైనా మేము నిందారైతుడిగా ఉండాలా నిష్కలంకుడిగా ఉండాలా ఎలాంటి కలంకం మాకు వద్దు ప్రభానైనా నీ దృష్టికి నైనా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి మేము ఉండాలా నైనా నీ దృష్టికి యోగ్యకరమైన భక్తి కలిగి మేము ఉండాలా విశ్వాసం కలిగి మేము ఉండాలా ప్రభ నేను వీటిలో ఏ లోట్లో అయినా తప్పిపోతే ప్రభా మేము నాయన తండ్రి మా రక్షణ మేము పోగొట్టుకున్నట్టే ప్రభా నాయన నాయన నువ్వు ఇచ్చిన రక్షణ అది ఉచితంగానే మాకు అనుగ్రహించినారు ఇది కేవలం మీ వలనే కలిగింది కాబట్టి ఇది మీరు అనుగ్రహించింది కాబట్టి ప్రభా నైనా మీకే మహిమ గణత ప్రభావములు కలుగును కాక ప్రభాణ ఏ విషయంలోనూ మేము అతిశయించకుండా ఏ విషయంలోనూ గర్వించకుండా ఏ విషయటంలో కూడా ప్రభాయన అబద్ధాలు కానీ ఎలాంటి చెడుతనము దుర్మార్గము నాయన మాలో ఉండకుండా ప్రభ నాయన విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించు వాడవైన నువ్వు ప్రభా నీ ఎదుట నాయన మేము నాయన ఉంచబడిన మా పరుగు ఓపికతో ఓర్పుతో మేము పరిగెత్తాలా ప్రభ ఎంతో సహనం కలిగి మేము జీవించాలా ఓపిక కలిగి మేము ఉండాలా ఓర్పు కలిగి ఉండాలా ప్రభ ప్రభా ఆ కలవరిశిలులో మీరు చూపించిన ప్రేమ ప్రతి ఒక్కరి పట్ల మేము చూపించాలా ప్రభ నా తండ్రి ఏ విషయంలో కూడా ప్రభాణయినా నిన్ను పోలి మేము నడుచుకోకుండా జీవించొద్దు ప్రభానైనా ప్రతి విషయంలో నిన్ను పోలి నీకు మాదిరిగా నీ అడుగు నీలాంటి మనస్సును ఆయుధంగా మేము ధరించుకోవాలా ప్రభానైనా అలా ప్రభానైనా ప్రతి విషయంలో ప్రభానైనా సంపూర్ణంగా మేము నీ మీద ఆధారపడి నిన్ను ఆశ్రయం చేసుకొని సమస్తము తండ్రి నాయన ఈ లోకంలో ఉన్నంత కాలం ప్రభా నీ ద్వారా పొందుకుంటూ ప్రభ అపవాదిని ప్రభానైనా ఆ అపద్ధికుడు వాడు వేషధారకుడు ప్రభనైనా తండ్రి నైనా మోసగాడు ప్రభానైనా వాడి రాజ్యాన్ని మేము కూల్చాలా వాడి తండ్రి ఏదైతే నాయన తండ్రి ఈ లోకంలో వాడు నైనా వెతుకుతున్నాడో ప్రభానైనా ఎక్కడైతే మనుషుల్లో చొరబడి అక్రమంగా అన్యాయంగా దుర్మార్గంగా వాడు ఉన్నాడో ప్రభ వాడి ప్రతి అనుచరుల మీద వాడి ప్రతి రాజ్యాన్ని ప్రభ శీఘ్రంగా మా పాదాల చేత వాడిని చితక తొక్కాల ప్రభ ఆయన వాడిని మీరు చితక తొక్కినాయనా ఆ విజయం మాకు అనుగ్రహించినారు ప్రభా ఇప్పుడు వాడి మీద మేము ప్రతిదండం చేయాలా వాడి మీద మేము యుద్ధం చేయాలా తండ్రి ఆల్రెడీ చితక తొక్కబడిన వాడు ఆల్రెడీ సగం నాయన నీ అగ్నిలో కాల్చిపోయబడిన వాడు మమ్మల్ని ఏమాత్రం ఏమీ చేయలేడు ప్రభా నాయన కాబట్టి ఏ విషయంలో కూడా మేము అనుమానించకుండా భయపడకుండా మేము పిరికి వాళ్ళ కాకుండా ప్రభ ఆయన మేము ధైర్యంగా ఉండాలి ఎందుకు మాకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చిన అన్నారు పిరిగితనం గల ఆత్మ నీ లేదన్నారు ప్రభ కాబట్టి ప్రతిదినం నీ పరిశుద్ధాత్మలో మేము బలం పొందుకుంటూ పరిశుద్ధాత్మలో శక్తి పొందుకుంటూ పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుతూ అయినా మేము ముందుకు నడుచులాగా సహాయపడండి ఎక్కడ స్వనీతిని స్వబుద్ధిని మేము ఆధారం చేసుకోకుండా మా జీవితాలు ప్రభానైనా మా ప్రాణము ఆత్మ జీవము శరీరం నీకు లోబరుస్తున్నాం సమర్పించుకుంటూ ముందుకు పోలాగా సహాయపడమని ఈ వాక్య నా జీవితం ఏమైనా నీకు ఉంటే నన్ను క్షమించి ఇక మీదట ప్రభానైనా ఎలాంటివి ప్రభా నీకు అసహ్యమైన క్రియలు మేము చేయకుండా ప్రభ మాకు ఇచ్చిన రక్షణను మేము జాగ్రత్తగా కొనసాగించుకోలాగునా నైనా మీరే సహాయకులుగా ఉండి సహకారిగా ఉండి ప్రభ మీరు రాకడ దినం వరకు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభ మరి ముఖ్యంగా ప్రభ నైనా శివసాయి మీరు ముట్టండి తాకండి ఆ బ్రెయిన్ ను మీరు ముట్టండి తాకండి అరికాలు మొదలుకొని దేవాతండ్రి నడినత్ వరకు మీరు ముట్టి తాకి స్వస్థపరచండి మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థత ప్రభ ఆ గాయములలో ఉన్న స్వస్థత శివసాయి కృష్ణకి ఏసుక్రీస్తు నామంలో కలుగును ఉన్న ప్రతి చీకటి దురాత్మ అంధకార శక్తులన్నిటినీ ఏసుక్రీస్తు నామంలో లయపరిచి ప్రభ తన జీవితంలో నాయన నైనా మీ వెలుగు అనుగ్రహించమని మీ సమాధానం అనుగ్రహించమని ఆ యొక్క సహోదరుని మీ రక్షణ మార్గంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన ఏసు కూడా మీరు ముట్టండి తాకండి ఆటను మీరు ముట్టండి తాకండి అనాథలాగా ఉన్నాడు ప్రభ కానీ నైనా మనుషులందరి ప్రాణం పెట్టిన దేవుడో ప్రభ నేను ఏసు ప్రభు నోటితో ఒప్పుకోవాలా ఆయన రక్షణ పొందాలా ప్రభా నీ ఆదరణ నీ కృప ఆయన పొందుకోవాలా ప్రభా నయన ఆయన చేసిన ప్రతి అతిక్రమములు పాపములు అన్ని మీరు క్షమించండి అరికాల మొదలుకొని తండ్రి నడినెత్తు వరకు మీరు ముట్టి తాకి స్వస్థపరచమని నాయన సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన అలాగే ప్రభా బెన్ను బ్రదరు యొక్క పక్షవాతం నుంచి సంపూర్ణంగా మీరు స్వస్థపరచండి నాయన మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభ నమ్ముటా నమ్మవానికి సమస్తము సాధ్యమే కాబట్టి ఎంతో మంది నీ దగ్గరికి వచ్చినారు ప్రతి ఒక్కరు కుంటి వారు మూగవారు చెవిటి వారు పక్షవాయువు వాళ్ళ వారు కుష్ఠరోగులు మూగవారు అంగహీనులు ఎంతో మంది ప్రభ ఎన్నో అద్భుతాలు వాళ్ళ జీవితంలో నీ దగ్గరకు వచ్చి పొందినారు నాయన ప్రభ నిన్ను ఆశ్రయించిన ఆయన అలా ఈ సహోదరుడు కూడా తన తండ్రి తనకున్న పక్షవాయువు నుంచి సంపూర్ణంగా స్వస్థ పొందలాగిన మీరెక్ చూపించండి మీరే సహాయపడండి అలాగే రవిచల్ల బ్రదర్ ని కూడా మీరు ముట్టండి తాకండి ఆ యొక్క హార్ట్ ని కిడ్నీని తనకున్న ప్రతి అనారోగ్యాన్ని ఏసుక్రీస్తునామంలో గద్దిస్తున్నాం ప్రభ మీరు పొందిన గాయములలో ఉన్న స్వస్థ ప్రభ రవిచల్ల బ్రదర్ కూడా ఏసుక్రీస్తునామంలో కలుగునుగాక తనలో ఉన్న ప్రతి అనుమానాలు ప్రతి చీకటి శక్తులన్నిటినీ మీరు లయపరిచి సంపూర్ణంగా తండ్రి తను మారుమనుసు పొంది రక్షణ పొంది తన జీవితమును మీకు సమర్పించుకొని ఇక మీదట మీకు ఇష్టడిగా జీవించలాగున తనకు రక్షణ కొన్న ప్రతి ఆటంకాలన్నీ తొలగించి మీ రక్షణ మార్గంలోకి నడిపించమని తనకు కావలసిన ప్రతి సహాయం క్రీస్తు మహిమ ప్రతి అవసరము తీర్చమని యస్సు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను ప్రభ ఎవరైతే ప్రభ నాయన అమ్మా నాయన ఆ మంచంలో ఉంది క్యాన్సర్ తో బాధపడుతుంది ప్రభ నైనా తండ్రి నేను ఆ రోజు మరణకరమైన రోగం కలిగితే నాయన ఇజిక్యా కన్నీళ్లు విడిస్తే నువ్వు తనని బాగు కాబట్టి నేను నీకు అసాధ్యం అనేది ఏదీ లేదు ప్రభా ఆమలో అంత విశ్వాసం లేదు కానీ అంత విశ్వాసం మేము పెట్టి నేను నీ వాక్యాన్ని నమ్మి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా నేను ఇజికా పేట్ల తన ఆయుష్ని పెంచి తనకున్న యొక్క మరణకాల రోగం నుంచి మీరు బాగు చేసి స్వస్థపరిచినారో ప్రభ అదే రీతిగా ప్రభా యొక్క మంచంలో ఉన్న అమ్మను కూడా మీరు ముట్టి తాకి స్వస్థపరచమని తనకున్న యొక్క అనారోగ్యం నుంచి సంపూర్ణంగా విడుదల దయచేయమని తన ఆయుషుని పెంచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన తండ్రి అలాగే రేణుకా సిస్టన్ కూడా మీరు ముట్టండి తాకండి హార్ట్ను మీరు ముట్టి తాకి స్వస్థపరచండి సంపూర్ణంగా మీ ఏసుక్రీస్తు నామంలో కలుగునుగాక ప్రభా సిస్టర్ని ఇంకా బలపరచండి మీ పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహించి నేను ప్రభ పరిచర్యలకు ఇంకా మీరు నడిపించమని తనకున్న ప్రతి బలహీనత నుంచి నేను విడిపించి మీరే బలపరిచి మీ కొరకు గొప్ప సాక్షిగా నేను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను ప్రభా స్వరాజన్నను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క మీరు గద్దించండి ఆ అనారోగ్యం నుంచి సంపూర్ణ స్వత యేసుక్రీస్తు నామంలో కలుగును కాక ప్రతి ఆటంకాలు తొలగించి మీ పరలోకపు శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా కా ప్రభా కావే సిస్టర్ ప్రతి డిప్రెషన్ నుంచి విడుదల పొందాలా ప్రభా ధైర్యంగా వరకు ఉండాల ప్రభనైనా చెప్పబడిన ప్రతి వాక్యం ప్రభనైనా ఆమె చెప్పిన వాక్యం ఆమె జీవితంలో నెరవేర్చబడును కాక ప్రభనైనా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క ఆటంకాలు తొలగించండి నేను తన భర్తను తన కుటుంబాన్ని మీ రక్షణ మార్గంలోకి నడిపించండి నేను సిస్టర్కి మీ నూతనమైన పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆత్మీయంగా ఇంకా సిస్టర్ బలపడుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నా ప్రభ అలాగే ప్రభానైనా తండ్రి ఎవరి గురించి అయితే ప్రభానైనా తండ్రి నేను మర్చిపోయినా ప్రభానైనా జ్ఞాపకం చేయండి ప్రభానైనా ఎవరైతే ఆ వసంత సిస్టర్ ఉందో ప్రభా ఆ యొక్క ఆపరేషన్ విషయంలో ఉన్న ప్రతి ఆటంకాలు తొలగించి తన ఆపరేషన్ మంచిగా జరుగుటకు ఆ డాక్టర్ల మీ జ్ఞానం పెట్టి ఆపరేషన్ మంచిగా జరుగుటకు మీరు సహాయపడమని ప్రార్థిస్తున్నా ఎలిసమ్మ సిస్టర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ముట్టండి తాకండి అమ్మకున్న ప్రతి బలహీనత నుంచి విడిపించి మీరే బలపరిచే సంపూర్ణంగా ఆ సిస్టర్ని కూడా మీరు రక్షణ మార్గంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నా ప్రభా అలాగే రాజనికి మంచిగా జాబ్ రావాలా ప్రభా ఆల్కహాల్ నుంచి విడుదల పొందాలా ప్రభా తన కుటుంబం సంపూర్ణంగా ప్రభానైనా వాళ్ళకున్న ప్రతి బంధకాల నుంచి విడుదల పొందాలా ప్రభ ఆ కుటుంబానికి కావాల్సిన ప్రతి అవసరము అక్రత ప్రతిది మీ క్రీస్తు మహిమ ధైర్యంలో ప్రతి అవసరము తీర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా అలాగే ప్రభాన తండ్రి రామచంద్ర బ్రదర్ క్యాన్సర్ నుంచి మీరు సంపూర్ణంగా మీరు విడుదల దయచేయండి ఇంకా సంపూర్ణంగా మంచి ఆరోగ్యం అని తన భార్యను తనను సంపూర్ణంగా మీరు రక్షణ మార్గంలోకి నడిపించండి ఈ ఆరాధనలో పాల్పొందిన ప్రతి బ్రదర్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి వాళ్ళ కుటుంబాల్లో మీ పరవకపు శాంతి సమాధానం నేమదను గ్రహించండి వాళ్ళ పరిచర్ల్లో మీరు తోడుగా ఉండండి వాళ్ళు చేసే ఉద్యోగంలో మీరు తోడుగా ఉండండి కుటుంబంలో మీరు తోడుగా ఉండండి ప్రభ ప్రతి స్థలం మేమంతా నాయన నీ గురించి గొప్ప సాక్ష్యం ఇవ్వాలా నీ నామాన్ని మైమపరచాలా నీకిష్టలుగా పరిశుద్ధులుగా నేను నీకు ప్రియులుగా నాయన ప్రభ నేను మేము జీవించాలా ప్రభనైనా తండ్రి ఆ రీతిగా మమ్మల్ని అందరినీ మీకు గొప్ప సాక్షులుగా లేవనెత్తమని ఈ విధపడిన వాక్యం నా హృదయంలో స్థిరపరిచి పలపరిచి అభివృద్ధి పరచమని ఏసుక్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె येसुराजा नी की देवा, दे कृष्ण राजा नीति वंदना तंडे, దేవ మరేం కాచి కాపాడి సజీవ లెక్కలు నిలబెట్టిన దేవానికి వందనాల్ ఈ సమయం ఇచ్చిన దేవానికి వందనాలు తండ్రి ఏశ్వజాన్ని ఎక్కిస్తూ దరం వాక్యం ద్వారా మీరు మాత్రం మాట్లాడిన దేవానికి వందనాలు ఏశ్వజాన్ని ఎక్కిస్తూధరం దేవము భయపడడానికి వీల దేవా దేవ వాక్యాన్సరమే జీవించాలే దేవ మీరే ఆత్మకార్యం చరించి దేవాని నామానికి మహిమ తెచ్చుకున్న దేవా ఈశ్వజాన్ని ఎక్కిస్తూ దేవా శివసాయి బ్రదర్ ని ముట్టండి అక బ్రెయిన్ని ముట్టి తాకి స్వస్థపరచండి దేవా నీ గాయంలో స్వసత ఉంది నీ గాయపడి నసంతో ముట్టి తాకి స్వసపరిచి ఆ కుటుంబాన్ని మీరు రక్షించుకొని దేవాని నామానికి మహిమ తెచ్చుకుని దేవా బ్రదర్ని ముట్టండి దేవా హార్ట్ ముట్టి తాకి స్వసపరచండి నర నరాలని రక్త పురోషణ దయించండి దేవాని గాయంలో స్వస్సత స్వస్థపరిచి బడదలా దయచేసి ఆ కుటుంబాన్ని మీరు రక్షించుకుని దేవాని నామానికి మహిమ తెచ్చుకున్నదేవా బెన్ని బ్రదర్ ముట్టం దేవా పక్షవాతంతో ముట్టి తాకి స్వస్థపరచండి దేవానికి ఉద్రం దేవాజానికి వందనాలు తండీ మీరే స్వస్థపరిచి బుడదలా దయచేసి ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకొని దేవాని నామానికి మహిమ తెచ్చుకోండి దేవా ఏసు రజానికి స్థూ ఉద్రం ఏసు కృష్ణ రజానికి వందనాలు తండీ ముఖ్యంగా ముట్టండి దేవ దేవాజ్ బ్రదర్ కూడా ముట్టండి దేవా బుడలకు మంచి ఆరోగ్యం దయచండి ముట్టి తాకి స్వస్థపరిచి నర నర రక్త పురుషని దయచేసి దేవ బలంగా వాడుకొని కృపల భద్రపరుచుకొని దేవాని నామానికి మహిమ తెచ్చుకుని దేవా ఏ స్రజానికి స్థువద్రం దేవా ఏ సుక్రి స్రజానికి తండి మీరే ఆత్మకార్యం జరిగించండి రామచంద్ర బ్రదర్ కూడా ముట్టండి దేవా అప్పుడని కూడా ముట్టని తాకి స్వస్స బడదలా దండి దేవా దేవా నువ్వే గొప్ప దేవుడు రాజా దేవానికి స్థూత్రం దేవా ఏసునామంలో బిడ్డ ముట్టి తాకి స్వస్థపరిచి నీ సాక్షిగా నిలబెట్టి దేవాని నామానికి మహిమ తెచ్చుకోండి దేవా ఏశ్రజానికి వందనాలు దండి స్వరాజ బ్రదర్ ముట్టండి సిస్టర్ కూడా ముట్టండి దేవా అక బ్రదర్ కు జరం ఏసునాంలో గర్ధించండి దేవా నర నరాలని రక్త ప్రదక్షణ దయించండి ఏ సజానికి దేవా దేవా మీరే ఆత్మకరం జరిగించి ఆ యొక్క కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి దేవానికి స్తోత్రం దేవా ఈశ్వరజానికి బంధనాలు తండ్రి దేవాన్ని ఇంకో సిస్టర్ ముట్టండి దేవా ఇంకో బ్రదర్ని ముట్టండి వాళ్ళ కొడుకు మరి తన తండ్రికి తల్లికి మరి ఆ ఉండడానికి వీల సమాధానం కలిగి ఉండాలి ఆ కుటుంబంలో సమాధానం దయించండి శాంతి నిమ్మది దయచండి దేవా ఈశ్వరాజానికి స్తోత్రం దేవా ఈశ్వరజానికి వందనాలు తండ్రి దేవా మీరే ఆత్మకార్యం జరిగించండి రాక్మ దయ్యాన్ని కాండి దేవా సమాధానం దయించండి దేవానికి ఇస్తున్న తన కూతురిని కూడా ముట్టండి దేవా ఆ కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది దయచేసి ఆ యొక్క మీరు రక్షించుకొని దేవాని నామానికి మహిమ తెచ్చుకోండి దేవా కావ్యం ముట్టండి దేవా అన్నన్ని ముట్టండి దేవపడలకు మంచి ఆరోగ్యం దయించండి దేవపడికి మారు మనసు రక్షణ దండి ఇచ్చిన ముట్టండి దేవా వాళ్ళ కూడా మంచి ఆరోగ్యం మంచి జ్ఞానం దయించండి దేవాన్ని కృపలో భద్రపరచుకోండి ప్రతి ఒక్క తొలగించి ఆ కుటుంబాలను మీరు రక్షించుకొని దేవాని నామానికి మహిమ ఘనత తెచ్చుకోండి దేవా ఈశ్వరానికి దేవానికి బంధనాలు తండ్రి మరి ఇంకే అంశాలు ఉన్నాయి దేవా ప్రత్యేక జవాబు దయచండి ప్రత్యేక శోధనలు అడ్డుల తొలగించి ప్రత్యేక బిడ్డను మీరు తాకండి విడదల దయచేసి ఆ కుటుంబంలో నిమ్మ దయచేసి ఆ కుటుంబాల మీరు రక్షించుకొని రాక సిద్ధపరచుకొని దేవాని నామానికి మహిమఘనత తెచ్చుకోమని ఏసుకృష్ణలు అనుచున్నాం తండ్రి ఆమె పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాగణ కర్మ సృష్టికి న్యాయాధిపతివైన ఏసీ అన్నికి వందనాలు వందనాలు స్తోత్రం స్తోత్రులు నాయన ఈ రాత్రి కాల సమయం ముందు ప్రభా విజ్ఞాపన ప్రార్థన చేయిచుండగా ప్రతి మరో ప్రభ ప్రతి ప్రార్థనకు చెవియోగి నా తండ్రి ప్రతి బిడ్డకు ప్రభా సమాధానము శాంతిని ఆరోగ్యమును మనసును నెమ్మదిని దయచేయం ప్రార్థిస్తున్నాం ఏసీ న ఒక్కొక్క బిడ్డగా ప్రభ ప్రార్థిస్తుండగా న ప్రతి ఒక్క బిడ్డ మీరు ముట్టండి నాయన ముఖ్యంగా ్రదని ముట్టండి ప్రభా విడవబడ్డాడు ఆయన అంత కుటుంబలు అంతా దూరపరిచేసిం ప్రభా ఆశలు వదులుకొని వదిలేసి వెళ్ళిపోయినారు ప్రభా ఒంటరి జీవితం ప్రభ నతని మరి సమస్యతో హృ ప్రాబ్లమ్ తో బాధపడుతున్న బిడ్డను మీరు ముట్టండి నాయన నడి నతని చరికాల వరకు సంపూర్ణ స్వస్థ దయచేయండి ప్రభా మీరు తోడుగా ఉన్నారు మనుషులు తల్లిదండ్రులు కుటుంబం విడిచినా కూడా ప్రభా విడవని దేవడవు ఎడబాయిని దేవుడవుని వందనాలు చెల్లిస్తున్నాం బిడ్డను స్వస్థపరచండి ఆ బిడ్డ ద్వారా ప్రభ కుటుంబం అంతా కూడా రక్షణలోకి రావడానికి ప్రభ మీరు కార్యం జరించనీసాత్మ కార్మ బిడ్ చేతులు జరించుకొని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా నా సాయి శివరామకృష్ణ ప్రభ బిడ్డను ముట్టండి ఆ యొక్క నుంచి ప్రభ సంపూర్ణ స్వస్థతాయి చేయండి ప్రభు ఆ కూడా ప్రభ మంచి ఆరోగ్యం నడి నెత్తి నుంచి అధికారుల వరకు స్వస్థపరిచి బలపరిచి నా ప్రభ ప్రతి విధున బలహీన నుంచి ప్రభ కొట్టి వేసి సంపూర్ణంగా తీసివేసి సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం కుటుంబాన్ని రక్షించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభ మన తండ్రి యొక్క తల్లి గారు ప్రభ మారి పొలం పనులు చేసుకునే మంచి ఆరోగ్యవంతులైన స్త్రీ మన ప్రభ క్యాన్సర్ తో బాధపడుతుంది ఆయన ముట్టని ఆ ఆ శరీర బలహీనలో నుంచి ప్రభా బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రతి అవయవను ముట్టండి కండరమును నరములను ప్రభ రక్తంతో సహా ప్రభ ప్రతి మూలుగాను ముట్టి ప్రభ స్వస్థపరచుతేయడం ప్రతి ప్రతిదీనికి సాధ్యము నాయన ప్రతి కార్యంలో ప్రభ మీ యొక్క విజయమును బిడలు చూడాల వేసి సాక్షులుగా నిలబెట్టండి నాయన మీ కార్యములకే మహిమ ప్రభావంలు కలుగునుగాక ఏసిన తండ్రి మరి మనోజ్ బ్రదర్ని గురించి ప్రభ ప్రార్థిస్తున్నాం రేణుక సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన సంపూర్ణ ఆరోగ్యము సంపూర్ణ స్వస్థత నచ్చని మనోబలము నచ్చండి దయచేయండి ప్రతి ఒక్క ఆర్థిక అవసరం ప్రభ కుటుంబ అవసరాలు తీర్చండి ప్రతి విధమైన సమస్యల నుంచి ప్రభా కుటుంబానికి విడుదల దయచేయండి వారి ప్రతి అవసరతుల ప్రభా మీరు నమ్మకమైన దేవుడుగా ఉండి ప్రభ గొప్ప కారుణి జరిగించమని వారి జరిగిస్తూ ప్రతి చీకటి కారుణం బంధిస్తున్న ఈస్త నామంలో ఆలలుయ్య ప్రభ నండి స్వరాజ బ్రదర్ని ముట్టండి ప్రభ సంపూర్ణమైన నండి స్వస్థత దయచేయండి టైఫాయిడ్ నుంచి ప్రభ కంప్లీట్ హీలింగ్స్ మీరు ప్రభ అనుగ్రహించండి అతని శరీరం ఎంతో బలహీన పరుస్తున్నటువంటి ఆ జ్వరంను ప్రభ తీసివేయమని మీ యొక్క వాక్కును పంపి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం నాయన నువ్వు మాట్లాడితే స్వస్థత కలుగుతుంది ప్రభ నువ్వు మాట్లాడితే రక్షణ కలుగుతుంది నాయన నువ్వు మాట్లాడితే విడుదల వస్తుంది ప్రభ ప్రభ మీరు మాట్లాడండి ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు కార్యములను గద్దించండి ప్రతి ఒక్క చీకటి కార్యం ప్రభ యేసు శక్తి నామంలో బంధిస్తున్నాను నా ప్రభ నా తండ్రి ప్రతి ప్రార్థన చేయగ్య దేవుడు ప్రభ ఇంకా అనేక సమస్యలు కా విశిష్టని గురించి ప్రార్థిస్తుండేనా బిడ్డ బలహీనతలు ఉంది ప్రభ బలపరచండి ఇంకా వాక్యంలో ప్రభ ఇంకా ఇంకా శక్తి పొంది నీ యొక్క రెండంతల ఆత్మచేత ఇంకా ప్రభ విజృంభించటకు ప్రభ వాక్యం ఇంకా ఇంకా గట్టిగా ధైర్యంగా ప్రకటించటకు ప్రభను కృప చూపించు కుటుంబంను ఆదరించు బిడల విషయంలో కార్యం జరిగించు భర్తను ముట్టండి ప్రభను తల్లి సమస్యలన్నిటినీ తీర్చేవాడు అన్నిటినీ కుదించేవాడు సంపూర్ణ విడుదల దయచేవాడు నీవు మాత్రమే ప్రభ నీకు మాత్రమే మేము మొరపెట్టుకుంటూ నీ మీద ఆశ పెట్టుకొని నీ యొక్క వాక్యం కొరకు నీకు స్వరం కొరకు ఎదురు చూస్తున్నాం మాకు ప్రభ సంపూర్ణ విడుదల దయచేయండి నైసీ అంతని మంజుల సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం మమ్మీ భర్తనా మరి సంసారంలో ప్రభ ఉన్నటువంటి కలతలని తీసివేసి ప్రభ ఇద్దని మళ్ళీ ప్రభ కలిపిన తిటుంబంలో శాంతిని సంబంధంలో ఆరోగ్యమును ప్రభ ప్రతి ఆర్థిక సహాయం మీరు దయచేసి ఆ కుటుంబాన్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి ఇంకా ఎవరెవరో వసంత సిస్టర్ ప్రభ మరొక ప్రదర్ గురించి ప్రార్థిస్తున్న నా తండ్రి శరీర బలహీనతల ద్వారా ప్రభ ఇబ్బంది పడుతున్నారు తల్లి శరీరంలో శ్రమ పడుతున్నారు అతని వారి ఆత్మలను బలపరచండి వారి సిద్ధాత్మ మీద అభిషేకించి వారిని బలపరిచి మీరు ప్రసిద్ధాత్మ కార్యంలో వారి గీతాలు జరిగించి వెలుగును నింపాలని ప్రార్థిస్తున్నాం మీకు మహిమ గల బిడ్డలకు చూచుటకు ప్రభా కృపణ గ్రహించండి ఇంకా ఎంతమంది అయితే ప్రభా రకరకాల రాగాలు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు కలహాలు ప్రభ నతండి సంపూర్ణంగా కుటుంబంలోని వ్యక్తులతో శోధనలు ప్రభా ఎంతమంది ఎదుర్కొంటున్నారు ప్రతి ఒక్క బిడ్డ విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన నీకు కృపలు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి సేవలో ప్రభుత్వ వెళ్తున్నటువంటి బిడ్డల గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా సేవను విస్తరింపచేయండి సేవకులను బలపరచండి ఆటంకాలు తొలగించండి అంతకారం అందరికి ఇక్కడ చెప్పిన అన్నింటినీ ఏసు శక్తిగా నామంలో కాల్చి వేస్తున్నా కృపలు ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం ఎన్నో విషయాలలో ప్రభ తగిలిపోతున్నా మమ్మల్ని కూడా ప్రభ మీకు దారిలో నిలబెట్టండి బలముతో పరిశుద్ధాత్మ అభిషేకంతో నడిపించమని మీ తలంపులతోటి మమ్మల్ని నడిపించి మీ చిత్తంలో లోబడే ఆ యొక్క హృదయం ప్రత్యేక బిడ్డకు దయచేయమని రాత్రి కాల సన్ని ప్రత్యేక ప్రార్థన విజ్ఞాపనం మీరు ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు ఏసయ్య పరిశుద్ధ నామంకి తెలిస్తూ ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రికి రావాలి మీ పొందిన గాయగా గుండె హీల్స్ చేయండి నా జీవానికి కృతం ఆయన మొడకు పడక నుంచి బెడ్ నుంచి లేవ్వాలా స్వస్థపతి ఎవరు లేకుండా మీరు ఉన్నారో ప్రభ మీ కృపాధార ప్రభా స్వస్థపతి బలపరిచి అన్ని చేసిన ప్రతి పాపం శ్రమించే రత్నం కడిగి అలాది జీవాన్ని వ్యవస్థ పొడిగించి మనుషుల తరం వేరే మీ తరం వేరే ప్రభా నీ తనం గొప్పతరం ఆయన ప్రభా హ పొలగించి మీ సాకి అందులో పెట్టుకోండి నా జీవాన్ని కారణించండి ఇంకో బ్రేదరు గుండె ఆస్వాదించి ఉంది ఆయన మీ తాకాన్ని గుండె హీల్ చేయండి మనుషులు చేయండి స్వస్థపరిచని నా దివానికి జ్ఞాపకం చేసుకోండి ఆమె క్యాన్సర్ వచ్చింది అలాని అనాదివానికి సమస్య స్థానం వేసే ప్రభా అలా ఎక్కడికి క్యాన్సర్ ఉంది మీ జీవం పోషించండి మీ వెలుగు పోషేసి ఆమె ముందు ప్రభా ఆరోగ్యం రప్పించి ఆమె రక్షణ పొందాలా మీరు కారణం చేయండి కవి చల బ్రంటని కిడ్నీ హీల్ చేయని హార్ట్ హీల్ చేయండి స్వస్థపరిచని మారుమోస్థని కుటుంబంలో కష్టం లొత్తం తొలగించి కావాల సాయం చేయని కావ్యస్కరంట్టి చొత్తం సాధించని కవిలో ప్రశుధాత్మకం ఇచ్చండి పిల్లలు జీవించి కుటుంబం ప్రభా నిన్ను శ్రమించి బిడ్డ తయారు చేయండి ఏం చేయండి నా దీవానికి రామచంద్ర క్యాన్సర్ సంపూర్ణ విడిపించి స్వస్థత ఆరోగ్యం దయించని హీలించండి సంపూర్ణ ఆత్మని త్రి మార్గ సురక్షణ దయించండి కుటుంబ కష్టంలో తొలగించండి నా దీవానికి స్వతం రాజుని తాకండి ఆయన చేసిన ప్రతి పాపం శ్రమించండి ఆ డిప్రెషన్ నుంచి బయట తీసుకున్నాను ఆయనకోల నుంచి విడిపించండి మీరు స్వస్థపరిచి అలానే మంచి ఉద్యోగం దయచేయండి తన భార్యలో ప్రభా ఆ జ్ఞానం తెచ్చని లోబడి జీతం తెచ్చని నా జీవానికి శృతం అప్పుల బాధ పోవాలా తన మామవి హెల్పింగ్ చేయాలా వాళ్ళే బ్లడ్ చేయండి నా జీవానికి శృతం అక్కడ నుంచి ప్రభా అల మనతో బ్యాంక్ నుంచి మన వచ్చింది సుప్రభ వాళ్ళు కొంచెం ఆగల మీరు నా జీవానికి శృతం చేస్తాం గృహం ఉంటాం తాకని మీ గాయ స్వస్థపరచని ఆ వ్యాధి ఓడిపోవాలి సుప్రభా నా జీవానికి జనం ఓడిపోవాలి సుప్రభా అలలియా నా దియా నరత్నం పోసం జీవాన్ని పోషించి మీరు బలపరిచి సరపరిచి మంచి ఉద్యమం తెచ్చని సర్వీస్ ఏవో వాడుకోండి నా ప్రభాని సొంతం చేస్తున్నాం మన తల్లి బ్రదర్ ఇంతమందికి చెప్పిన మీరు అమ్మిప్రభ అలా రియా నా దివా ఇంతమందికి ప్రేజిస్తున్నాం ఇంకా వాళ్ళ చింత వాళ్ళ బాధ నీకప్ప చెప్తున్నాం నీ అస్మకప్ప చెప్తున్నాం చింత నా మీద నీకప్ప చెప్తున్నాం ప్రతి కుటుంబంలో స్వస్థత శాంతి రక్షణ కలిగించి ఈ రాత్రి మాకు సాధించి ఏమనిస్తున్నాం ప్రస్తుతం అట్లానే సిస్టమ్ కూడా ప్రార్థించమనిపడతారు స్తోత్రంగల తండ్రి పరిశుద్ధుడ తరుణమేడ కృపామేడ దయా కనికరం రాజ్య సమస్త మహిమ ఘనత ప్రభావాలను తండ్రి మీ పరిశుద్ధ నామానికి చెల్లిస్తుంటున్నాం నీవే రాజు రక్షకుడవు కాపరి ఇమానియలు అయిన దేవుడ స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం నీవే నమ్మదగిన దేవుడు మంచి దేవుడు మా సాలిన దేవుడు గొప్ప దేవుడు ప్రభా నెమ్మది శాంతి సమాధానము నీలోనే ఉంది ప్రభు మీకు స్తోత్రం ఎందుకంటే నాయన మేము రాజులో నమ్ముకుంటలేదు ప్రభావ నిన్ను నమ్ముకుంటున్నాం మనుషులను ఆశ్రయించట్లేదు దాన్ని నిన్ను నమ్ముకుంటున్నాం ప్రభా మా ప్రార్థనకు జవాబు దయచేయగల సమర్థుడవు నువ్వు నువ్వు ఒక్కడవే ప్రభు ఆయన మీ పరిశుధనామనికి స్థుతులు స్థుతులు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాత్రికాల సమయంలో ప్రభు మేము ప్రార్థిస్తున్నాం నాయన మాకు సహాయం అనుగ్రహించండి అయా మరి నా తండ్రి ప్రభా శివసాయి కృష్ణ ప్రభు అన్న తండ్రి ఆయన బ్రదర్ నా తండ్రి మరి ఏ సిక్నెస్ తో బాధపడుతున్నాడు అతన్ని బట్టి దానికి స్వస్థపరచండి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా మీ పెట్టుకొని మీరు అక్షర దయచేయండి ప్రభు మీకు స్టూతులు చెల్లిస్తున్నాం ఆయన ఏసు బ్రదరు బట్టి నా తండ్రి జ్ఞాప్యమిస్తుంటున్నాం అయినా ఆయనకు నా తండ్రి ఏ బాధ ఉందో ప్రభా ఏసు క్రీస్తు నామాలు జ్ఞాపకమిస్తుంటున్నాం అయాన్ని కళ్ళకన్నీ తేటగా ఉంటాయి ప్రభు నా తండ్రి మీరే అతన్ని ముట్టి తాకి స్వస్థపరిచి మనిషి ఆరోగ్యము దయచేయండి నాయన మీ రక్షణ భాగ్యం దయచేయండి ప్రభు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన నా తండ్రి మరి బెండి బుదరు విషయంలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి నువ్వే మీ ఆత్మకార్యం జరిగించండి అతన్ని ముట్టి తాకి స్వస్థపరచండి నాయన ఆ తండ్రి నీ సాక్షిగాయలో పెట్టుకుని రక్షణ భాగ్యం దయచేయండి నా తండ్రి మరి వారి జీవితాల్లో నా తండ్రి మరి ఈ కార్యం జరిగిస్తామని ప్రార్థిస్తుంటున్నాం నాయన మీకు స్థుతులు అయినా వ సొంత సిస్టర్ను బట్టి నా తండ్రి స్థుతులు చెల్లిస్తుంటున్నాం నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఆమె ఆపరేషన్ విషయంలో మీరే ఆయన కార్యం జరిగించండి ప్రభావ లేకపోతే నా తండ్రి మీరే ముట్టి ఆపరేషన్ లేకుండా స్వస్థ పర్చండి నాయన అంత సమర్థుడ ఉంది అందుకనే మీ నామంలో ప్రార్థిస్తుంటున్నాం మీ ఆత్మ జరిగించమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి మీకు స్థుతులు నాయన రామచంద్ర బ్రదర్ ముట్టి తాకి స్వస్థపర్చండి సంపూర్ణ విడుదల దయ దయచేయండి మీరు రక్షణ భాగ్యం కూడా దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం నాయన గౌచర్యబద విషయంలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి అతన్ని హార్ట్ ప్రద్మ ముట్టి తాకి స్వస్థపరచండి కిడ్నీ విషయంలో నాయన కొత్తన కిడ్నీ మీరు అమలు వచ్చినందుకు స్థుతులు చెల్లిస్తుంటున్నాం నా తండ్రి హృదయాపరంలో ఉండగా నా తండ్రి మీ తండ్రి మీరు ఆదరించండి లేవనే తండ్రి స్వస్థపరిచి నాయన సమస్త మహిమ గణ ప్రభావాలు మీ నామానికి తెచ్చుకోనండి ప్రభు మీకు స్థుతులు చెల్లిస్తుంటున్నాం అలాగే నా తండ్రి ఇంకొక తల్లి విషయంలో ప్రార్థిస్తుంటున్నాం మరి పొలం పనులు చేసుకుంటుండగా నా తండ్రి ప్రభా మరి ఏదో నాయన నా అమ్మకి ఏది నా తండ్రి వచ్చినా కూడా ప్రభావ మరి నువ్వు స్వస్థపరచడకు సమర్థుడు ఆయన నువ్వు డాక్టర్లకే పరమ డాక్టరు అయినా మీరే ముట్టి తాకి స్వస్థపరిచి మీ అమ్మానికి ఘనత తెచ్చుకోండి ప్రభావ నాయన మీ సాక్షిగా పెట్టుకోండి ప్రభావ మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన అలాగే తండ్రి ప్రభావ మరికొక సిస్టర్ ముట్టి తాకి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ మరి నా తండ్రి ఎలాంటి పెయిన్ లేకుండా సంపూర్ణ స్వస్థత దయచేయగల నిజమైన దేవుడు వాన్ని నమ్ముతూ ప్రార్థిస్తున్నాం సహాయం అనుగ్రహించండి బ్రదర్ని ముట్టి తాకి స్వస్థపరచండి లేనైనా స్వరాజ్య విషయంలో ప్రార్థిస్తుంటున్నాం నేను ఆ బ్రదర్ని ముట్టి తాకి స్వస్థపరచండి జరం నుంచి బిడలో దయచేయండి ప్రభావ మీకు స్తోత్రము ఆయన సిస్టర్ కూడా ముట్టండి సేవలో మీ మీ సేవలో బలంగా వాడుకొని మీ సాక్షులుగా నిలబెట్టండి ప్రభావ మీకు స్తోతులు చెల్లిస్తుంటాము ఆయన అయితే ప్రతి ఒక్క అంశానికి మీరు జవాబు దయచేయగల సమర్థుడు అని నాకు ప్రభు మేమందరం నమ్ముతున్నాం ఆయన మా ప్రార్థనకు జవాబు దయచేయండి కృతజ్ఞతలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం మేము స్థుతులు స్తోత్రాలు అర్పిస్తూ కావు విషయంలో ప్రార్థిస్తుంటున్నాం అతన్ని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రదర్కు మారు మనసు దయచేయండి రక్షణ భాగ్యం దయచేసి ప్రభా కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది దయచేయండి ప్రతి ఒక్క అవసరం ఏ సూకీస్తూ నామంలో తండ్రి అలాగే అయినా కావు వాళ్ళు విషయంలో ప్రార్థిస్తున్నాం వాళ్ళ కుటుంబంలో కూడా శాంతి సమాధానం నెమ్మది దయచేయండి ఆయన ప్రతి ఒక్క శోధన కొట్టి వేసి కిన్నుడు తప్పించమని ప్రార్థిస్తుంటున్నాం ఆయన ఆయన ప్రభు మీకు స్థుతులు స్తోత్రాలయ రాత్రికాల సమయంలో ఆయన మా కుటుంబాలను అందరి కుటుంబాలు ప్రభా స్కైప్లో ఉన్న కుటుంబాలను అందరినీ జ్ఞాపకం చేసుకోండి రాలేని బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా అతని మీకు స్థుతులు చెల్లిస్తూ మీరే మీ ఆత్మకార్యము మా జీవితాలలో జరిగించి ప్రతి ఒక్క అవసరాన్ని ఏ మహిమలోకి ఇచ్చే నిజమైన దేవుడు తను మీ సన్నిధి మీ కాపుదల మీ పరిశుద్ధాత్మ నడిపి అందరికీ దయచేసి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చే బిడ్డలుగా సాక్షులుగా ఇలా పెట్టుకున్నాను అది నేను పరిశుద్ధ నామం అడిగి పెడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రార్థించండి రేణుకా సిస్టర్ రవిచల్ల బ్రదర్ స్థూత్రం తండ్రి సుప్రవానికి వంద రోజా బ్రహ్మీ సఖుల గొప్ప దీవానికి వందనాలు రోజ మైమగల్ల తండ్రి నికే వందనాలు రజా ప్రభా నీకే వందనాలు నీ దగ్గర ముర తండ్రి నాన్న రాజా నీకే నాకు మూర పెట్టము నేను తండ్రి నా ప్రభాని దగ్గర ముర తండ్రి నా తండ్రి నీకే వందనాలు రాజా ఈసుదాస్ బ్రదర్ విషయమే ప్రార్థిస్తున్నాం తండ్రి బ్రదర్ని ముట్టండి తాకండి ప్రభా సంపూర్ణంగా నువ్వు హీల్ చేయండి ప్రభా పడక నుంచి నువ్వు లేవనెత్తండి ప్రభా నా తండ్రి నీకే వందనాలు రోజా యేసు ప్రభా బిడన్ను ఓదార్చండి ప్రభ ఆదరించి బలపరిచి నా ప్రభా సంపూర్ణంగా హీల్ చేసి డాక్టర్ కు మంచి జ్ఞానము దాయి చేయండి ఏసుప్రభా నీకే వందనాల రోజా రవిచల్ల బ్రదర్ విషయమే ప్రార్థిస్తునం తండ్రి బ్రదర్ని కూడా ముట్టండి తాకండి ప్రభా నా రజాన్ని నీకే వందనాలు బ్రదర్ కూడా సంపూర్ణంగా నువ్వు హీల్ చేయండి ప్రభా ఇసు ప్రభా నీకే స్థూత్రం తండ్రి మరి బ్రెన్ బెని బ్రదర్ విషయమై ప్రార్థిస్తున్నాం తండ్రి బ్రదర్ని ముట్టండి తాకండి ప్రభా నా గాల్ ధర సుసత దాయి చేయండి ప్రభా సంపూర్ణంగా హీల్ చేయండి ప్రతి ఒక్క కట్లను తెంచి నా తండ్రి నీకే వందనాలు గీసు ప్రభా మరి స్వరాజ్ బ్రదర్ విషమే ప్రార్థిస్తున్నాం తండ్రి బ్రదర్ని ముట్టండి తాకండి ప్రభా తండ్రి నీ గాల్ధ సుస్థత దాయి చేయండి ప్రభా సంపూర్ణంగా నువ్వు హీల్ చేయండి ప్రభా నా రజానీకే వందనాలు రోజ వాడుతున్న మందులని రక్తపోసిన దాయిచేయండి ఏసు ప్రభానికి వందనాలు రోజా టైఫాయిడ్ తెచ్చిపెడత దెయ్యాన్ని కాల్చివేయండి ఏసు ప్రభానికి మరి మంచి ఉద్యోగం కూడా దాయిచేయండి బాడీలో ఉన్న ప్రతి వీక్నెస్ని తీసివేసి నీ శక్తి బలం దాయిచేయండి ఏసుప్రభానీకే వందనాలు రామచంద్ర విషయమే ప్రాదేశం తండ్రి కూడా ముట్టండి తాకండి ప్రభా సంపూర్ణంగా నువ్వు హీల్ చేయండి ఏసుప్రభ ఏసు నామనా నా కుటుంబం మొత్తం రక్షణ పొందాలా ప్రభా నారాజా నీ రాకడ బహు సమీపంగా ఉంది తండ్రి నేను తెలుసుకోవాలా రక్షణ పొందాలా నువ్వు అలాంటి కార్యము జరిగించండి ఏసుప్రభ మనోజ్ ముట్టండి తాకండి ప్రభా రాజా మా దాయి చేయండి నీ సేవలో బలమైన సాధనంగా మా ఇద్దరిని వాడుకోండి ప్రభా ఏసు ప్రభా వందనాలు మరి కావ్య స్టర్ విషయమై కూడా ప్రార్థిస్తుంది తండ్రి స్టర్ని ముట్టండి తాకండి ప్రభ నీ సేవలో బలంగా వాడుకోండి ప్రభా కుటుంబంలో ప్రతి ఇరుకులు ఇబ్బందులను తీసివేయండి ప్రభా ఇచ్చిన పిల్లల్ని దీవించి ఆశీర్వదించండి ప్రభ వాళ్ళ ఫ్యూచర్ను బ్లెస్ చేయండి ప్రభా రాజా నీకే ఇంకెవరో సిస్టర్ ఉందంట ప్రభా నారాజా సిస్టర్ని ముట్టండి తాకండి క్యాన్సర్ నుంచి నువ్వు దయ చేయండి ఏసుప్రభ నువ్వు పరమ వైద్యుడో కాబట్టి నారాజా బిడను స్వస్థపరచండి ప్రభా ఏసయ్యా నీకు వంద నాలుగు రోజా పరిశుధుడ ఇంకెవరో ఉన్నారో పేరు పేరున ముట్టండి తాకండి స్వస్థపరచండి విడదల దయచేసి సంపూర్ణంగా నువ్వు హీల్ చేయండి ప్రభా నారాజా నీకే వందనాలు రోజా ఏసు ప్రభా మీటింగ్ లో నా ప్రభ నా తండ్రి జాయిన్ అయ్యను రోజు జాయిన్ గా అని బిడ్డల్ని కూడా నువ్వు దీవించి ఆశీర్వదించి వాళ్ళ హృదయ వాంచలని తీర్చి నా ప్రభా ఇరుకులు ఇబ్బందులను తీసివేసి ప్రతి కుటుంబంలో నీ శాంతి సమాధానం నెమ్మదిని దయచేసి నువ్వు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించమని ఏసునాం నడిచిన తండ్రి ఆ మెయిన్ ప్రేజల ్రదర్ మీరు ప్రార్థించండి మహా మహాశక్తి సంపన్నుడు అయిన దేవ పరప కలిగిన మహారాజా మీకే మీకే లెక్కించలేని స్తుల స్తోత్రంలో నాయన అయ్యా ఈ అయ్యా ప్రభు ఈ రోజు కొద్ది సందర్భాల ప్రభు నేను ఇతరులకు మీ మహిమలను ఇతరులకు మీ మహిమలను ఇతరులకు మీ మహిమలను ప్రకాశింప మాకు జ్ఞానమును ప్రకాశింపము అనారోగ్యంతో బాధపడుతున్న మా హృదయాలలో వేసునామ జ్యోతిని వెలుగు నింపును మా పాపములు కాల్చివేయిడి మామాలంగా మీ పరిశుద్ధ రత్నంతో పరిశుభ్ర అను అన్న దినం మీపై ఉన్న మీపై ఉన్న మా ప్రేమను ఆలోచించము అందరినీ ఆదరించండి ప్రభు ఆన్ ఆ మెయిన్ ప్రైజ్ లాడర్ అభిల్లా బ్రదర్ మన మధ్యలో ఉన్న మనోజ్ బ్రదర్ మనకి ఆశీర్వాదం ఇస్తారు హలో మనోజ్ బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్ దేవు కృప శాంతి సమాధానం ప్రతి కుటుంబంకు ఎంతో మంది ప్రే చేసిండ్రు మళ్ళా ఉన్న మనకు స్కాయ్ గ్రూప్ లో అందరికీ కృప సమానం సమాధానం సదాకాలం మనకు అందరికీ తోడు కాక ఆమె నా తనే బ్రదర్